సంకీర్తన తొంభైదు అతి సులభుడవు నీవని నిన్ను గొలిచి తతి మేలే పొందుగానీ తప్పు లేదు. తిట్టే శిశుపాలునకు దివ్యపదమిచ్చితివి ముట్టి కొలుచువానికి మోక్షమియ్యవా వెట్టి బండి రొప్పించిన విజయునిగాచితివి నెట్టిన నీ కింకరుల నీవు కావకుందువా తన్నిన భృగువునటు తగ సంతోషించితివి అన్నిటా పూజించువారినాదరించవా నిన్ను రోషించు కాళింగు నింబి కరుణించితివి ఉన్నతి వారి నొగి కరుణించవా అమ్ము మనకు చిక్కిన అంబుది మొరాలించితి నమ్మిన వారి మాట వినవా నీవు ఇమ్ముల శ్రీవెంకటేశదు నీకు అమ్మి శరణాగతుల పాలించకుందువా